డ్రా యువర్ బౌండరీస్ ఆ బౌండరీస్ని తొక్కి లోపలికి ఎవరిని రానివ్వద్దు మీరు యు స్టే విత్ ఇన్ యువర్ బౌండరీస్ ఒక రకంగా అది కూడా ఒక లౌకికమైన సలహాయే ఓ రకంగా ఫోన్ ఇండి అంతపటుకు మనం ఒప్పుడున్నాము డ్రా యువర్ బౌండరీస్ స్టే ఇన్ యువర్ ప్లేస్ బట్ మోర్ దాన్ దాట్ డు నాట్ రెసిస్ట్ ది ఈవిల్ ద బ్యాడ్ థింగ్ వచ్చినట్లయితే డూ నాట్ రెసిస్ట్ అండ్ సుఖాన్ని లాక్కొచ్చే ప్రయత్నం చేయొద్దు దుఃఖాన్ని అడ్డుకునే ప్రయత్నం బలమంతా ఒడ్డి దుఃఖం దరిదాపులకు రాకుండా ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి ప్రయత్నం కూడా చేయొద్దు బలమంతా ప్రయోగించి సుఖాన్ని ఈడ్చుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది చేయొద్దు ఎందుకంటే ది ఎంటైర్ ఎఫర్ట్ పుట్స్ యూ అన్ ఏ రాంగ్ ట్రాక్ మహాత్ములు ఏమన్నారంటే ప్రెషర్ పెయిన్ సుఖ దుఃఖ అంటే ప్రెషర్ పెయిన్ సో ఈ ప్లెషర్ మీరు ప్లెషర్ సుఖాన్ని మీరు అన్వేషించి ప్రయత్నం ఎప్పుడైతే చేశారో దట్ బికమ్స్ ఎ హ్యూజ్ డిస్ట్రాక్షన్ అది అది జీవితంలో మనల్ని ఒక శుద్ధ వ్యర్థమైన మార్గంలో మనల్ని పుష్ చేసేస్తూ ఉంటుంది వీడు సుఖాన్వేషణ అనే ప్రయత్నం వీడు ఉంటాడు మంచి విలువైనటువంటి జీవితాన్ని ఒక వ్యర్థమైనటువంటి ప్రయత్నంలో వీడు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 కింగ్ జార్జి బొమ్మ ఉండేది సో ఎన్ని జార్జీలు అని అనేవారు అంటే ఐదు జార్జీలు అంటే ఐదు రూపాయలు అని అర్థం అంటే రూపాయికి రెండు బస్తాల బియ్యం వచ్చే రోజుల్లో మాట నేను చెప్తున్నా పానుగంటే లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి వ్యాసాల్లో అలాగంటి ప్రయోగాలు ఉన్నాయి సో జార్జి బొమ్మ నాకు జార్జి బొమ్మలే కావాలి బొరుసులు రాకూడదు అంటే కుదురుతుందండి అలా అలా వస్తాయా జార్జి బొమ్మలు వస్తాయి ప్రతి జార్జి బొమ్మతో పాటుగా ఓ బొరుసు కూడా వస్తుంది అదేవిధంగా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 దుఃఖం మిగులుతుంది ఆ దుఃఖం వికసించడం ప్రారంభించింది డిన్నర్ పార్టీకి వెళ్ళారనుకోండి సరిగ్గా ఇదే దొరుకుతుంది పార్టీలో భోజనం చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది ఇంటికి హెవీ ఫీలింగ్ దీని బ్యాడ్ ఎఫెక్ట్ అది అలా ప్రొలాంగ్డ్గా ఉంటుంది ఆ బ్యాడ్ ఎఫెక్ట్ ఇంకెక్కడి నుంచి వస్తుంది అనుకోద్దు మీరు డిన్నర్ పార్టీ నుంచి సుఖం వస్తుంది దానివల్ల వచ్చే దుఃఖం మరో చోటు నుంచి వస్తుంది అనుకోద్దు ఆ పార్టీలోనే అంతర్నిహితంగా ఉంటుంది అప్పుడు కనపడదు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 అనంత శక్తి మీ ఎందు ఉన్నది అనంత జ్ఞానం మీ ఎందు ఉన్నది అనంతమైన ఆనందం మీలో ఉంది కాబట్టి మీరు మీరు మీ ఎఫర్ట్స్ని వేస్ట్ చేసుకోకుండా ఉంటే సరిపడుతుంది మెంటల్ ఎనర్జీస్ని కన్జర్వ్ చేసుకుంటే చాలు కొత్త ఎనర్జీ మీరేం తీసుకురా అక్కర్లేదు టైమ్లాగా టైంని కన్జర్వ్ చేసుకుంటే చాలు కొత్త టైం మీరు సృష్టించక్కర్లేదు రోజుకి ఇరవై గంటలు ఉంటే బాగుండి అది అయ్యే మాట కాదు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపీ ఏదో అనసూయ ఆపేసింది అవన్నీ అలవాటు పెట్టండి మీకు మనకైతే అవదు ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారు ఇంకా సమయాన్ని వృథా చేయకుండా దాచుకున్నట్లయితే టైం సేవ్డ్ ఈస్ టైమ్ ఎరండ్ అనే ప్రిన్సిపల్ అలాగే మెంటల్ ఎనర్జీస్ మనకి నిండా ఉన్నాయి మనం మెంటల్ ఎనర్జీస్ని డిస్ట్రా మనం డిసిపేట్ అంటే వ్యర్థం చేయకుండా రక్షించుకుంటే చాలు కొత్తగా మనం మెంటల్ ఎనర్జీస్ ఎక్కడి నుంచో తాయెత్తు నుంచో నవరత్న పుటంఘర నుంచో మనమేం తీసుకురాక్కర్లా మన దగ్గర ఉన్నాయి పూర్ణమైన మెంటల్ ఎనర్జీస్ మన దగ్గర ఉన్నాయి వాటిని కన్సర్వ్ చేసుకుంటే చాలు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 శ్రీకృష్ణుడు కలిపి పెట్టి కలిపి ప్రయోగించాడు దాంట్లో ఆయనకు ఒక గొప్ప విషన్ ఉండి ఉంటుంది లేకపోతే అలా ఎందుకు కలిపి ప్రయోగిస్తాడు ఇంకో దృష్టాంతం చెప్తా చూడండి ఆ కా కలిపి ప్రయోగించిన దాన్ని బట్టి నేను దృష్టాంతం చెప్తున్నాను సో ఆ దృష్టాంతం ఏంటంటే మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను మూడు బేకర్స్ తీసుకోండి గ్లాస్ బేకర్స్ ఎరుగుతురు కదా ల్యాబొరేటరీస్లో ఉంటాయి అయితే మూడు గ్లాసులు తీసుకోండి మూడు కప్పులు తీసుకుని ఒక కప్పులో మంచి వేడి నీళ్ళు పోయండి వేడిళ్ళు అంటే చెయ్యి కాలిపోయేట్లా కాదు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 మీకు ఎడమవేలుకా ఎడం వేలు దగ్గర దుఃఖం కలుగుతుంది నొప్పి వేడి కారణంగా కుడి వేలు కూడా దుఃఖం కలుగుతుంది చలి కారణంగా ఓకే ఇప్పుడు ఈ రెండు వేళ్ళు తీసి ఈ మధ్య బీకర్లో పెట్టండి మధ్య బీకర్లో పెడితే ఈ వేలుకి చల్లగా తగులుతాయా నీళ్లు ఈ వేలుకి వేడిగా తగులుతాయా ఇది ఎక్స్పెరిమెంట్ అర్థమైందండి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 సో అనిత్యములు కనుక తిటి క్షస్వ సో సహించటము సహనం సర్వదుఖానం అప్రతీకార పూర్వకం ఇఫ్ పాసిబుల్ డూనాట్ రెసిస్ట్ ది ఈవిల్ ఈ డూనాట్ రెసిస్ట్ ది ఈవిల్ అంటే వాడు వచ్చి ఫిజికల్గా తోషిస్తుంటే రెసిస్ట్ చేసుకోవచ్చు కానీ అలాంటి సందర్భాలు కాదు ఇక్కడ ఇక్కడ చర్చించేది మనస్సుకి సంబంధించిన మీమాంస వాడు వచ్చి ఫిజికల్గా తోషిస్తుంటే నువ్వు వాళ్ళు అడ్డుకోకు అలా మురికాలలో పడుకోమన్న అభిప్రాయం ఇస్ నాట్ దట్ వే ఫిజికల్గా తోసిస్తుంటే యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ దే బట్ ఆ సిచ్యువేషన్ ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు అలాంటి సిచ్యువేషన్స్ రావు మనకి అదిలో పిల్లలకి హై స్కూల్ పిల్లలు అప్పుడప్పుడు రోడ్డు మీద పడి బాహాబాహి ముష్టా ముష్టి చేస్తూ ఉంటారు అలాంటివి పెద్దవాళ్ళకి వస్తాయా రావు అలాంటివి వస్తున్నాయంటే ఇంకా దానికి ఏం చెప్తాం అది సంథింగ్ ఈజ్ రాంగ్ అది గీత యొక్క టాపిక్లో పడుతుంది వీ డీల్ విత్ నార్మల్ అబ్నార్మల్ పీపుల్ నాట్ అబ్నార్మల్ అబ్నార్మల్ పీపుల్ సో నార్మల్ అబ్నార్మల్ పీపుల్కి గీతోపదేశం అందుకని అబ్నార్మల్ అబ్నార్మల్ వాళ్ళకి కాదు సో కనుక ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఎక్కడ సందర్భం ఎక్కడొస్తుందంటే ఎదరవాడు తిడతాడు ఈ తిట్టివాళ్ళు కొంతమంది ఉంటారు వాగ్బాణాలను ప్రయోగిస్తాడు స్వార్థ బాణాలు కాబట్టి వాగ్బాణాలను వేస్తూ ఉంటాడు ఈ వాగ్బాణాలు ఒకప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి కలిగించినప్పుడు మనం రెసిస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ఏమిటి రెసిస్టెన్స్ మళ్ళీ తిరగబడి తిట్టడం లేకపోతే తిడితే డొక్కడవాళ్ళు చేస్తానని ఏదో వాడికి ఏదో ఒక హెచ్చరిక జారీ చేయటం లేకపోతే ఎవరినో పెట్టి వాడి మీద ఏదైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా దమాండర్ రెసిస్టెన్స్ డోంట్ డూ దట్ అది డూనాట్ రెసిస్ట్ ఈవిల్ అంటే అదే అభిప్రాయం అంతేగానే దాన్ని అసందర్భంగా మనం వ్యాఖ్యానం చేయకూడదు అంచేత నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఇటువంటి గీతాబోధని మీరు జీవితంలో స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్కి అప్లై చేయొద్దు అని చెప్తా స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్కి అప్లై చేయొద్దు నేను ఒకసారి ఎక్కడో ఉన్నాను ఎ డివైడ్స్ ది సొసైటీ అని నేను ఏదో ఒక స్పీచ్ సందర్భంగా ఎక్కడో ఒక చోట ఈ బార్ అసోసియేషన్ వాళ్ళని ఉద్దేశించి ప్రసంగం చేసి ప్రారంభం ఒకటి నాకు వస్తే సో అనుకోకుండా అలా పరేచ్ఛ ప్రారంభం ఉంటారు స్వేచ్ఛ ప్రారంధం కాదు పరేచ్ఛా ప్రారంధం నా ఇచ్చేతను నేను పొందిన సిచ్యువేషన్ కాదు పరేచ్ఛ చేత పొందిన సిచ్యువేషను సో బార్ అసోసియేషన్ న్యాయవాదులు న్యాయవాదుల దగ్గర నేనేం చెప్తాను వాళ్ళు తెల్లవారులు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తూ ఉంటారు సో అబద్ధం చెప్పడం మోసం చేయటం ఎదటివాడి మీద కుట్ర పన్నటం వాడు వేసే ఎత్తుకి పై ఎత్తు వేయటం ఈ రకమైనటువంటి అసత్య జీవనానికి బాగా అలవాటుపడి ఉంటారు వాళ్ళు తెల్లారు లేస్తే అదే పని వాళ్ళ దగ్గరకి నేనేం ఉపన్యాసం చెప్తాను అయినా ఏదో చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు చెప్తే ఏదో ఈశావాస్యమిదం సర్వం అనే టాపిక్ మీకు చెప్తా సమాజం డివిజన్ పెట్టుకోకూడదు పొలిటీషియన్ డివైడ్స్ అండ్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో డివైడ్ అని చెప్తే ఒకతం నాకు డౌట్ ఉందని లేచాడు నాకు వెంటనే అర్థమైపోయింది చూడు పొలిటీషియన్ డవైట్స్ ఐ టోల్డ్ ఇన్ ఎ జనరల్ వే ఓకే నవ్ నవ్ స్టిల్ యూ యూ హ్యావ్ డౌట్ అని అడిగాను అడిగితే ఎస్ ఐ హ్యావ్ అన్నారు ఓకే వాట్ ఈజ్ యువర్ డౌట్ హీ కేమ్ అవుట్ విత్ ది డౌట్ మీతో చుట్టుపక్కల ఉన్న అరడదన మంది కూర్చోబెట్టారు డోంట్ రైస్ దట్ కైండ్ ఆఫ్ డౌట్ చాలా స్పెసిఫిక్గా ఏదో అప్లై చేశాడు అక్కడే ఎలక్షన్ అయింది ఆ ఎలక్షన్లో ఒకటి నెగ్గాడు ఇంకొకటి ఓడిపోయాడు ఏదో టీడీపీ వాళ్ళు నెగ్గారు కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయాడు అంతటా రివర్స్ అయితే అక్కడ ఆపోజిట్ అయింది టీడీపీ వాళ్ళు ఎక్కడ నెగ్గలేదు వీళ్ళు మంచిగా ఎక్కడా నెగ్గలేదు పాతిక చోట్ల ముప్పై చోట్ల నెగ్గారు రెండు వందల ఎనభైలో సో ఎక్కడ చూసినా మీకు కాంగ్రెస్ కనబడుతుంది అక్కడ మాత్రం టీడీపీ నెగ్గింది దాంతో వాడు డబుల్ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదో దానికి సంబంధించి ప్రశ్న వేస్తుంది పొలిటి అందరు పొలిటీషియన్స్ డివైడ్ చేస్తారని నువ్వు ఎలా చెప్పగలవు అంటూ ఇలాగేదో ప్రశ్న చుట్టుపక్కల వాళ్ళే గ్రహించి కూర్చోబెట్టారు ఐ డోంట్ ఆస్క్ దట్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ క్వశ్చన్ కాబట్టి నేను మనం చేసేది ఏంటంటే తితిక్ష స్వాన్ని ఉన్నామంటే మీరు స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ పెట్టి ఇక్కడ కూడా మీరు త్రితిక్ష ఉండకూడదా రెసిస్టెన్స్ ఇవ్వకూడదా వాడు ఐదు రూపాయలు ఇస్తే వాడు చిల్లర ఇవ్వట్లేదు మన చిల్లర మనం అడిగి తీసుకోవాలక్కర్లేదా అక్కడ కూడా తితిక్ష అయినా అలాంటి సందేహాలు ఉంటుంది అది మీరే వర్కౌట్ చేసుకోండి ఆ పరిస్థితిని బట్టి నేను మనవ చేసేది ఏంటంటే యాజ్ ఎ వాల్యూ ఇన్ లైఫ్ యాజ్ ఎ వాల్యూ యూ షుడ్ అడాప్ట్ త్రితిక్ష అండ్ రెసిస్టింగ్ అనేది వీలైనంత వరకు తగ్గించడం ఇప్పుడు రెండు ఆల్టర్నేటివ్స్ మన ముందు ఉంటాయి ఒకటి రెసిస్ట్ చేయటం రెండు అక్కడి నుంచి పక్కకి తప్పుకోవడం ఈ రెండు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ఈ రెండు ఆల్టర్నేటివ్స్లో రెసిస్ట్ చేసే ఆల్టర్నేటివ్ని మనం తగ్గించుకోవాలి ఇప్పుడు తండ్రి గారు అనుకోండి అప్పుడు వివేకవంతుడైతే ఆయన ఆయన అసందర్భంగానే కోప్పడుతున్నారనుకోండి జనరల్గా పెద్దవాళ్ళు కొంచెం అసందర్భంగా ఉంటారు ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అని వాళ్ళ విషన్ ఓ రకంగా ఉంటుంది ఒక వందేళ్ళ వెనకాలు ఉంటుంది వాళ్ళ విషన్ వీళ్ళ విషను టు దట్ ఎక్స్టెంట్ ఫార్వర్డ్గా ఉంటుంది దాంతోటి ది ఎప్రిషియేషన్ ఆఫ్ ఎ గివెన్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇప్పుడు బస్సు నడుస్తుంది అనుకోండి పరిగెత్తుకుని ఎక్కడ ఉన్నది ఇట్ ఈస్ ది మోస్ట్ న్యాచురల్ థింగ్ టు డూ అంతేగా ఆ రొంత బస్సుని వదిలేసుకుంటే నడిచే బస్సులో ఎక్క రాదు అని బోర్డు చూసి ఆ రొంత బస్సులు వదిలేస్తే ఇంక మళ్ళీ బస్సే రాదు కాబట్టి అది కొంచెం మనకు అందుబాటులో ఉంటే పరిగెత్తుగానే ఎక్క అది యంగ్ పీపుల్ యంగే అక్కర్లేదు కొంచెం అడ్వాన్స్ కూడా చేస్తారు అయితే పెద్దవాళ్ళు ఏమంటారు అదే ఎందుకు రాలా ఎక్కామని కోప్పడతారు ఎందుకంటే వాళ్ళు అలా పరిగెత్తి బస్సులో ఎక్కడ ఉన్నది వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇట్ ఈస్ సమ్థింగ్ వెరీ రిప్రహెన్సిబుల్ ఇట్ షుడ్ నాట్ బిడన్ అని వాళ్ళు అనుకుంటారు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 నువ్వు నీ వయస్సు ఏమిటి నా వయస్సేవి నువ్వు నీకు నీవెక్కినట్టుగా నేను బస్సు ఎక్కితే అయినట్టే జీవితంలో అని ఇలాంటి లాజిక్లు చెప్పొచ్చే తప్పు కదా కాబట్టి ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు నెవర్ రెసిస్ట్ నిజానికి ఇంతే కాదు మనమే ఇలాంటి చిన్న పొరపాట్లు పెద్ద పొరపాట్లు కూడా మనం చేస్తాం పెద్దవాళ్ళని రెసిస్ట్ చేయటం ఇప్పుడు అమ్మగారు ఏదైనా చెప్పారనుకోండి రెసిస్ పిల్లవాళ్ళు రెసిస్ట్ చేస్తారు రెసిస్ట్ చేయకూడదు వినవా నువ్వు పాటించావు మానేవు విని ఊరుకోవడం రెసిస్ట్ చేయటం అన్నది చాలా పొరపాటు మనకి రెసిస్ట్ చేయటం అన్నది బాగా అలవాటు చేసుకుంటాం అప్రసి అప్రతీకారపూర్వకం నిజానికి సపోజ్ ఎద్రవాడి తిట్టాడు అనుకోండి ఎవడో వచ్చి తిట్టాడు అనుకోండి అప్పుడు కూడా రెసిస్ట్ చేయనక్కర్లేదు మన నిందయా ఎది జనః పరితోషమేతి నన్ను అప్రయత్న సులభోయం అనుగ్రహోమే అని అన్నాడు అంటే నన్ను నిందించటం ద్వారా వాడికి సంతోషం కలిగితే ఇదేదో నా భాగ్యంగానే నేను భావిస్తున్నాను ఎందుకంటే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 ఆఫ్ యువర్ గుడ్నెస్ అప్పుడు కూడా యూ స్మైల్ ఇన్వర్డ్ లేదు చిరునవ్వు నవ్వి మనస్సులో పైకి కాదు పైకి చిరునవ్వు నవ్వితే వాడు మళ్ళీ హర్ట్ అవుతాడు నువ్వు నే నువ్వేమీ వికారం చెందలేదు అని వాడికి తెలుపుడు చేసే ప్రయత్నం చేయకూడదు మళ్ళీ అలాంటి ప్రయత్నం కూడా అది కూడా ఒక మెంటల్ వీక్నెస్సే వాడికి ఏమీ తెలియనక్కర్లేదు వాడిని తిట్టి తిట్టి తిట్టిన వాళ్ళవి మనం ఇన్వర్డ్గా స్మైల్ చేస్తాము We know that it is not going to affect us. So, do not resist. Aparatikara porvakam. Cinta vilaparahitam. Lagadhinvita inka salav yakchanan jetsu suddhamu. So, cinta vilapamu on one time. Cinta on te manasulo kulli podam. Vilapamu on te paikki vekkki vekkki advadam. Virundu. Venga. Cinta on te manasulo bharam. Aba yanta maata anna andi. Yanta vamanan chissedu.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 అలా భావన చేస్తూ ఆ కర్తృత్వ బుద్ధి ఉంటుంది కర్తృత్వం లేకపోతే సమస్య కదా నేను ఫౌండేషన్ వేసిన అది అలా గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకున్నాడు అంటే కర్తృత్వం ఉందని అర్థం ఆ సంగతే మరిచిపోయాడు అనుకోండి అంటే కర్తృత్వం లేదనమాట చాలా స్పంటేనియస్గా నేను వీడిని పెంచి పెద్దవాడిని చేసి చదివించి పెళ్లి చేశాను అని వీడి గుర్తు పెట్టుకున్నాడు అంటే అలా అనిపిస్తోంది అస్తమానం అలా గుర్తొస్తుంది అంటే అంటే కర్తృత్వం బాగా ఉంది అని అది గుర్తే రావట్లేదు వీడికి వాళ్ళు గుర్తు చేస్తారు నాన్నగారు మీరే మమ్మల్ని పైకి తీసుకొచ్చారు అని వాళ్ళు గుర్తు చేస్తారు అప్పుడు కూడా మనం అయ్యో మనల్ని నేను పైకి తీసుకురాడు నేను కష్టపడి చదువుకున్నావు పైకి వచ్చావు అని అనొచ్చు సో అప్పుడు కర్తృత్వం లేని స్థితి అది అది చాలా గొప్ప స్థితి కాబట్టి ఈ నెనీ సిచ్యువేషన్ వాళ్ళకి ఈ కర్తృత్వ బుద్ధి ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చాలామంది పెద్దవాళ్ళు కర్తృత్వ బుద్ధిని కలిగి ఉంటారు ఎందుకంటే జీవితం అంతా ఈ రిచువల్స్ వీచేస్తూ ఆర్థడాక్స్ స్టైల్లో బతికేస్తారు ఆర్థడాక్స్ అంటే కేవలం రిచువల్స్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆత్మగుణాల విషయంలో ఒక రకమైన నిర్లక్ష్యభావాన్ని కలిగి ఉండటం అది ఆర్థడాక్స్ యొక్క లక్షణం ఒక ఆర్థడాక్స్ లైఫ్ స్టైల్లో కొంతకాలం ఉండడం అది మంచి ట్రైనింగ్ ఎందుకంటే ఇట్ పుట్స్ ది పర్సన్ ఇన్ టు యూస్ఫుల్ స్ట్రక్చర్ ఒక సూత్రబద్ధత అనేది వస్తుంది జీవితానికి సందేహం ఏం కానీ జీవితం అంతా వాడు ఆర్థడాక్స్లోనే ఉండిపోతాడే దట్ ఈస్ సమ్థింగ్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అంటే వెరీ ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ హిమ్ అంతకంటే ఇంకేం లేదు ఆత్మగుణాలు అలవడవు హయ్యర్ థింగ్స్ హీ లూజెస్ సైట్ ఆఫ్ హయ్యర్ థింగ్స్ ఏదో కొన్ని రిచువల్స్గా అలా కట్టుబడిపోయి ఉంటాడు కనుక నథింగ్ రాంగ్ టు బి బోర్న్ ఇన్ ఆర్థడాక్సీ అండ్ బ్రాటప్ ఇన్ ఆర్థడాక్సీ బట్ ఇట్ ఈస్ రాంగ్ టు కంటిన్యూ టు రిమైన్ ఇన్ ఆర్థడాక్సీ ఫర్ ఎవర్ దట్ ఈస్ ఎ మిస్టేక్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 ప్రభుత్వం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ నాయిస్ వీళ్ళు చేస్తారు వీళ్ళు యూజువల్ నాయిస్ని వీళ్ళు చేస్తారు చేయగానే ప్రభుత్వము మొట్టమొదటి రెసిస్ట్ చేసినట్టు అనిపించి తర్వాత మీరందరి చేసిన విన్నపాలని పురస్కరించుకుని మేము రూపాయి అర్ధ రూపాయి పెంపుదలని తగ్గించాము అని రూపాయి దగ్గర ఫిక్స్ చేస్తారు అందరినీ వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు మేము రూపాయిన్నర పెంచుతున్నామో మీరు గొడవ చేసేదేదో చేయండి తర్వాత అర్ధ రూపాయి తగ్గిస్తాము అనో వీళ్ళు మాట్లాడుకునే ఉంటారు ఆ అర్ధ రూపాయి తగ్గించడం కోసం ఒక జులూస్ ఒకటి తీస్తారు ఆ జూలూస్లో మనం వెళ్ళి జెండా పట్టుకుని తిరిగామనుకోండి తిరిగితే ఫైనల్గా వెర్రి మొహాలం మనమే మిగులుతాం రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు అండర్ హ్యాండ్ అండర్నీత్ వాళ్ళు బాగానే ఉంటారు ఇది మ్యాన్ అన్ ది స్ట్రీట్ వీడు ఐడియాలజీ కట్టుబడి ఉంటాడు వీడే కట్టుబడి ఉంటాడు ఐడియాలజీ పై నాయకులకు ఐడియాలజీ కట్టుబడి వాళ్ళు ఉండనే ఉండరు ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాను కాబట్టి వాళ్ళకి ఐడియాలజీ పెద్ద కట్టుబాటు ఉండదు వాళ్ళ ఐడియాలజీ ఉంటుంది దాంతోపాటు అదర్ థింగ్స్ కూడా ఉంటాయి వీటికి మ్యాన్ ఇన్ ది స్ట్రీట్కి వీడికి పాపం ఐడియాలజీనే ఉంటుంది అమాయకుడికి కాబట్టి ఎనీ మీరు వెళ్ళా జులూస్లో నిలబడ్డారనుకోండి వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ నథింగ్ సాధనా మార్గంలో అదో పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోతుంది మరి ఏం చేయమంటారు మీరు పెట్రోల్ వాడకం తగ్గించుకోండి మాత్రాస్పర్శాస్తుంది ముందు ఆడిట్ చేయండి మీ కారు రైడింగ్ ఉందే ఆడిట్ చేయండి స్వామీజీని అల్వాల్లో దిగడం పెంపడం మినహాయించి అది మినహాయించేయండి ఆడిట్లో అది పెట్టద్దు క్లాసుకి రావడం ఆడిట్లో పెట్టద్దు మిగతావన్నీ కూడా ఆడిట్లో పెట్టాలి సికింద్రాబాద్ వెళ్ళారంటే కారు వేసుకుని కనీసం పన్నెండు పనులు ఉంటే కానీ వెళ్ళకూడదు ఆ పన్నెండు పనులు పూర్తి చేసుకుని వస్తే పెట్రోల్ వాడు రూపాయి పెంచినా రూపాయలు పెంచినా కూడా అది దీంట్లో కవర్ అయిపోతుంది కాబట్టి పెట్రోల్ కన్సంప్షన్ను మీరు ఆడిట్ చేసి ఇప్పుడున్న కన్సంప్షన్కి ఫిఫ్టీ పర్సెంట్ చేసేయండి అర్జెంటుగా ఇమీడియట్గా అప్పుడు మీరు వాడు పెంచిన కారణంగా మీరు నష్టపోయేది ఏమి ఇంకా ఒక రూపాయలు లాభం ఏముంటుంది మనస్సుకు ఆరోగ్యం శరీరానికి ఆరోగ్యం ఎందుకంటే కారు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఎంత టెన్షన్ అండి ఎలా ఉంటుంది ఆ ట్రాఫిక్ ఆ ట్రాఫిక్లో ఈ దేర్ ఇస్ నో జాయిన్ డ్రైవింగ్ ఒకప్పుడు అదొక జాయ్ ఇప్పుడు ఏముంది జాయ్ ఏముంది డ్రైవింగ్ సిటీలో డ్రైవ్ చేసి దాంట్లో జాయ్ ఏముంది సిటీ కాకపోతే మనం బయట మాత్రం ఏమిటి జాయ్ ఇప్పుడు యాదగిరిగుట్ట కార్లో వెళ్ళారనుకోండి ఆ ట్రాఫిక్లు ఆ లారీలు ఏమిటి ఏమిటి సంబరం అంతకంటే మన జుబులీ హిల్స్ వెళ్ళి అక్కడ బస్సులో కూర్చుని వెళ్ళడం శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి యూ ఆడిట్ యువర్ కార్ మూమెంట్స్ అండ్ మేక్ ఇట్ హావ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సో దట్ యూ డో రెసిస్ట్ ఎనీథింగ్ యూ విత్ డ్రా మాత్రాస్పర్శ డోంట్ రెసిస్ట్ చింతా విలాపరహితం సాత్తి తిక్షా నిగద్యతే ఈజ్ లైఫ్స్ ఫిలాసఫీ కనుక ఆ యాటిట్యూడ్ని బాగా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది కనుక అలాగా రెసిస్టెన్స్ని తగ్గించమని చాలామంది చెప్పారు మహాత్ములు చాలామంది స్టాప్ రెసిస్టింగ్ అని చెప్పారు ఈ రెసిస్టెన్స్ కనుక మీరు తగ్గించారనుకోండి మీలో ఇంకో క్వాలిటీ పెరుగుతుంది రెసిలి రెసిలియన్స్ అని అంటారు అంటే ఎంతటి విపత్కర పరిస్థితిలో నుండైనా తెలివితేటలతో బయటపడేటువంటి సామర్థ్యం దాన్ని రెసిలియన్స్ అంటారు సో ఆ రెసిలియన్స్ అనేది మనలో పెరుగుతుంది రెసిస్టెన్స్ తగ్గితే రెసిలియన్స్ పెరుగుతుంది మనము ఎటువంటి పరిస్థితిని కూడా అలవోకగా తప్పించుకుని ముందుకు సాగిపోయేటువంటి ఒక గొప్ప సామర్థ్యం మనకు వస్తుంది కనుక తితిక్ష అన్నది అమృతం అది తితిక్షామృతం తితిక్షోపనిషత్తు అనలేదు దీన్ని తితిక్షామృతోపనిషత్తు ఎందుకంటే తితిక్ష అన్నది అది అమృతం వంటిది కనుక సాధకులు తితిక్షని ఒక గొప్ప సాధనంగా చేసుకోమన్నారు నిజానికి ఓ మహాత్ముడు నన్ను అడిగారు ఏదో గీతా సఫలేమో అవుతుంటే శంకరమఠంలో నల్లగుండ శంకరమఠంలో చాలా ఏళ్ల భగవద్గీత మీద వాక్య విచారం అవుతుంటే ఓ సాధకులు ఒక ఓ బైరాగి వచ్చి ఆయన ఉన్నారు ఏమండి భగవద్గీతలో ఏ యోగము చెప్పబడింది అని అడిగాడు అక్కడ మహావిద్వాంసులు శాస్త్రాల్లో ఉద్దండ పండితులు డజన్ మంది ఉన్నారు నేను కూర్చుని ఉన్నా సో ఆయన ఆ వేస్తే ఏం సమాధానం చెప్తారా అని నేను పలికిస్తున్నా ఒకళ్ళు అన్నారు జ్ఞానయోగమే భగవద్గీత యొక్క పరమతాత్పర్యము అని చెప్పారు ఇంకోళ్ళు అలాగ జ్ఞానయోగం లక్ష్యమైన లక్ష్యం కంటే సాధ్యం కంటే సాధనానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వటం గీత యొక్క లక్షణం అది గీతలో పరిపాటి కాబట్టి కర్మయోగమే ఇక్కడ ప్రధానమైనటువంటిది అని ఇంకో ఆయన అన్నారు భక్తి యోగం అండి కర్మయోగం అనకండి భక్తికి ఇంపార్టెన్స్ ఎక్కువ అని భక్తి ప్రేమికుడు ఇంకో ఆయన భక్తి యోగం అన్నారు రాజయోగం అని ఇంకొక ఆయన ఉన్నారు ఇలా ఎవరికి తోచినా వాళ్ళు చెప్పారు నేను ఆయన ఆ బైరాగిని అడిగాను మీ అభిప్రాయం ఏమిటండి అని ఆయన ప్రశ్న వేసిన ఆయనే అంటే తితిక్షాయోగమం అండి అని చెప్పాడు యోగం అంటే సాధనం ఈశ్వరునితోటి మనల్ని కలిపే సాధనమే యోగము తితిక్షాయోగము అని చెప్పాడు ఎందుకు అలా ఎలా చెప్పగలరు మీరన్నా ఎలా చెప్పడం ఏంటండి మీరు అక్కడే చూసుకోండి ఈ రెండు శ్లోకాలు చూసుకోండి మీకు నెక్స్ట్ శ్లోకంలో రాబోతోంది సోమృతత్వాలు కలిపితే ఎవడైతే ఈ సహనాన్ని తితిక్షని ఒక అమృతంగా సేవిస్తాడో వాడు మోక్షాన్ని పొందుతాడు అని నెక్స్ట్ స్లో రెండు రెండు కలిపి ఒకే వాక్యంగా సహా అమృతత్వా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయే కలిపితే వాడు మోక్షాన్ని పొందుతాడు కాబట్టి భక్తి వల్ల మోక్షం పొందుతాడా కర్మ వల్ల జ్ఞానం వల్ల లేకపోతే యోగ అంటే తితిక్ష వల్ల పొందుతాడని చెప్పాడు శ్రీకృష్ణుడు సో త్రిక్షాయోగము అన్న అభిప్రాయం ఉన్నారు నేను ఆ పండితుల వాళ్ళు ఆయన్ని శభాషణ అనలేదు వాడు విని నేను అన్నాను శాషణ మీరు బాగా చెప్పారు చాలా కరెక్ట్ అంటే ఒక స్టాండ్ పాయింటే దాని అర్థం భక్తి అక్కర్లేదు జ్ఞానం అక్కర్లేదు అని నా తాత్పర్యం కాదు తితిక్షలో సర్వమాయండి శ్రీకృష్ణుడు వెరీ బిగినింగ్ చెప్తున్నాడు ఆయన మరణం విషయంలో శోకించొద్దని చెప్పాడు జీవితంలో తితిక్షను పెట్టుకోమన్నాడు అయిపోయింది మొత్తం శాస్త్ర జీవన శాస్త్రం అంతా వచ్చేసింది ఇంకేం మిగలేదు కాబట్టి తితిక్ష అమృతము అనే ఆ అమృతాన్ని మీరు సేవించండి భాష్యం చూద్దాం మాత్ర ఆహీమీయంతే శబ్దాదయ ఇది శ్రోత్రదీని ఇంద్రియాణీ మాత్రాణా ఇదంతా మాత్రాస్పర్శ అనే పదానికి వ్యాఖ్యానం ముందు మాత్ర అనే పదాన్ని విడతీశారు మాత్రణం స్పర్శా మాత్రాస్పర్శానే అంటే మాత్ర మాత్రలు మాత్ర అంటే ఏమిటి అంటే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 అంటే అప్పుడు జ్ఞాన సాధనం అని అర్థం వస్తుంది తెలుసుకునే సాధనము అని అర్థం వస్తుంది దాన్ని కరణ వ్యుత్పత్తి కాబట్టి అభి మీయంతే వీటి చేత గ్రహించబడుచున్నవి కొలవబడుచున్నవి అనగా గ్రహించబడుచున్నవి ఏమిటి శబ్దాదయ శబ్దము మొదలైనవి శబ్దము మొదలైనవి వీటి చేత గ్రహింపబడుచున్నవి ఏమిటవి ఇంద్రియాలు శ్రోత్రాదీని ఇంద్రియాన్ని శబ్దాన్ని కొలిచేది లేక గ్రహించేది ఏమిటి చెవి ఆది శబ్దం చేత శబ్దం తర్వాతది స్పర్శ జగత్తులో ఐదు ఉన్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయి అంతే జగత్తులో ఆ రోజు లేదు ఇక్కడ ఆ రోజు లేదు ఇంకే సిక్స్త్ సెన్స్ అని అలా అంటూ అంతే సిక్స్త్ సెన్స్ అంటే ఏం బుద్ధి అర్థం ఇంక అంతకంటే ఏం లేదు సిక్స్త్ సెన్స్ ఆబ్జెక్ట్ బయట లేదు సిక్స్త్ సెన్స్ ఇక్కడ లేదు సిక్స్త్ సెన్స్ అంటే అది హాలీవుడ్లో ఉంది సిక్స్త్ సెన్సర్ మనోజ్ శ్యామలన్ మనోజ్ నైట్ శ్యామలన్ ఆయన పేరు చూడండి ఇండియన్ ఆయన చాలా సమర్థుడు మనోజ్ నైట్ ఎన్ఐజిహెచ్ నైట్ శ్యామలన్ కేరళతను చాలా సమర్థుడు హాలీవుడ్లో వెరీ హైలీ రెస్పెక్టెడ్ డైరెక్టర్ అండ్ వన్ ఆఫ్ హీజ్ పిక్చర్స్కి ఆస్కర్ అవార్డు నామినేషన్ కూడా ఉంది ఆస్కర్ అవార్డు రాలేదు నామినేటెడ్ చాలా సమర్థుడైన పిక్చర్ మేకర్ మన సత్య చిత్రే ఆ లెవెల్లో డైరెక్టర్ అని అంటారు అండ్ ఆల్సో డైరెక్టర్ ఫిల్మ్ మేకర్ ఈ రైట్స్ స్క్రిప్ట్ ఈ స్టార్టెడ్ యాజ్ అ స్క్రిప్ట్ రైటర్ కరెక్టే మీరున్నది తర్వాత ఫిల్మ్ మేకర్ అయిపోయాడు డైరెక్టరు ఫిల్మ్ మేకరు ఎవరిథింగ్ మనోజ్ నైట్ శ్యామల అతను సిక్స్త్ సెన్స్ అని సినిమా తీసాడు అది ఇందుకే అక్కడి నుంచి వచ్చింది అది వెరీ నేనెక్కడో ఫ్లైట్లో చూసాను వాటెవర్ సో సిక్స్త్ సెన్స్ అన్నది ఇట్ ఈస్ దెర్ ఈజ్ నో సచ్ థింగ్ అంటే సిక్స్త్ సెన్స్ ఆబ్జెక్ట్ లేదని నా అభిప్రాయం నేను మైండ్ని సిక్స్త్ సెన్స్గా కౌంట్ చేస్తే చేయొచ్చు భాగవతంలో చోటలా కౌంట్ చేశాను ఎనీవే సో ఐదు విషయాలు ఐదు ఇంద్రియాలు విషయము అంటే ఆబ్జెక్ట్ అని అర్థం అండి ఈ టేబుల్ ఉందనుకోండి విషయము ఇది టేబుల్ అని మీకు ఎలా తెలిసిందే చూస్తే తెలిసింది సౌండ్ని బట్టి తెలిసింది టచ్ని బట్టి తెలిసింది అలాగనమా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 గంధాన్ని గ్రహిస్తుంది ఐదు ఇంద్రియాలు ఐదు విష ఐదు విషయాలు ఐదుంద్రియాలు సో ఈ మాత్రా అంటే ఇంద్రియములు మాత్రా ఆభి మీయంతే శబ్దాదయ ఇది మాత్రా ఇంద్రియ శబ్దం న నిచ్చిన పోసకం కాబట్టి శ్రోత్రాదీని ఇంద్రియాణి ఓకే మాత్రా శబ్దానికి అర్థం సెన్సార్గన్స్ ఐదు ఓకే తర్వాత మాత్రాణం స్పర్శా శబ్దాది సంయోగా తే మాత్రా స్పర్శా అవుతుందన్నమాట ఈ మా ఇంద్రియములకు స్పర్శలు స్పర్శలు అంటే సంయోగములు స్పర్శ అంటే టచ్ టచ్ అంటే కాంటాక్ట్ అని అర్థం సో ఇంద్రియముల యొక్క స్పర్శలు సంయోగములు వేటితోటి సంయోగములు శబ్దము మొదలైన వాటితో సంయోగములు ఐదే సంయోగాలు ఉంటాయి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 కాబట్టి ఐదుకి ఐదు ఐదు ఐదులో కాదు ఐదుకి ఐదు ఐదే సో వన్ ఫర్ వన్ అనమాట ఈ ఐదు సంయోగములు ఈ ఐదు సంయోగాల నుంచే సుఖ దుఃఖాలు పుడతాయండి ఈ ఐదు సంయోగములు లేని నిద్రావస్థ ఉందనుకోండి నిద్రావస్థలో మీకు సుఖం ఉందా దుఃఖం ఉందా రెండు లేవు మరి ఏముంది ఆనందము విశ్రాంతి ఆనందము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 వీటిని ఇస్తాయి దా అంటే ఇవ్వడం అంటే అట్లా ఇస్తాయి ఉందాము శీతోష్ణ సుఖదుఃఖదా శీతం ఉష్ణం సుఖం దుఃఖంచ ప్రయచ్చంతి శీతాన్ని ఉష్ణాన్ని సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి అనర్థము సుఖదుఃఖదా దా అంటే దదాతి దత్త దదతి ప్రయచ్చంతే దానేదానికి ఇచ్చే ఇస్తాయి అని అర్థం అంటే అభిప్రాయం ఏంటంటే ఈ శీతోష్ణములు సుఖ దుఃఖములు ద్వంద్వములు జీవితంలో వస్తూ ఉంటాయి వీటిని సహించటం ఇండ్యూరెన్స్ అన్నది అలవాటు చేసుకోవాలి ఇండ్యూరెన్స్ ఏం చేస్తుందంటే ఈ సహనము తితిక్ష అనేది మనిషి యొక్క ఇన్నర్ ఎనర్జీస్ని ఇన్నర్ స్ట్రెంగ్స్ని అది పైకి తీసుకొస్తుంది మన సమాజంలో చిత్రములైన మార్పులు వచ్చాయి నాకు సమాజాన్ని గురించిన వ్యాఖ్యానం చేస్తున్నాము అంటే ఏదో పాఠం చెప్తున్నాం కనుక చేస్తున్నాం లేకపోతే సమాజాన్ని అంతని కలిపి వ్యాఖ్యానం చేయడానికి మనకేం పని ఒక ఏదో ఐవరీ టవర్లో కూర్చుని వ్యాఖ్యానం చేస్తున్నట్టేం కాదు జీవితంలో ఉంటూ జీవితాన్ని చూసి చేస్తున్న వ్యాఖ్యానం జీవితాన్నించి దూరంగా జరిగి ఎక్కడో అంతరిక్షంలో కూర్చుని చేస్తున్న వ్యాఖ్యానం కాదు ఏమంటే జీవితంలో తితిక్ష అనేది లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది యాజ్ వీ సీ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఈ తితీక్ష తగ్గిపోతూ ఉంది పూర్వం వాళ్ళని ఉరికేలా అనుకోవడం వాళ్ళని ఏదో గొప్ప చేయటం ఇప్పుడున్న వాళ్ళందరూ అయోగ్యులు అనడం అలాగంటే ఛేదస్థాన అది కాదు నేను ఐఎమ్ నాట్ ఎన్ ఆర్థడాక్స్ గై టు సే లైక్ దట్ అలాగంటే ఆర్థడాక్సీ మాట నేను మాట్లాడటం లేదు బట్ ఒకటి మాత్రం నేను మనవి చేస్తాను ఈ మోడర్నిటీ అన్నది వచ్చినటువంటి ఆధునికత ఆధునికత ఆధునికత మనకి ఇచ్చిన వరాలు ఏమున్నాయో ఉన్నాయి ఎలక్ట్రిసిటీ అని ఫ్యాన్లని ఇలాంటి వరాల కింద వరాల కిందే మరి భాషిస్తూ ఉంటాయి వాటిని వరాలు కాదంటే ఎలాగా వాటిని ఓ వైపు నుంచి మనం ఎంజాయ్ చేస్తావు వాటిని వరాలు కాదని ఎలా అంటాము ఏవో కొద్దిగా వరాలు కొన్ని ఉన్నాయి ఆధునికత వల్ల కానీ ఆధునికత యొక్క మహాశాపం ఏమిటంటే తితీక్ష తగ్గిపోయింది ఇది పెద్ద దోషం నాకు బాగా గుర్తు మా నాయనగారు మా గురువు గారు కొమ్మల సుబ్రహస్ గారు కొమ్మల పున్నాలవసాన గారు వీళ్ళు ఒక జనరేషన్ ముందు వాళ్ళు నాకు కాబట్టి ఈ ఫిట్ ఆల్ ఐ హ్యావ్ టు కంపేర్ ఐ కంపేర్ విత్ దెమ్ తర్వాత నా తర్వాత జనరేషను ఈ యంగ్ పీపుల్ ఎలా ఉన్నారన్నది నేను అంత లోతుగా చూడలేదు నేను కాంటాక్ట్ పెట్టుకోలేదు కూడా ఆ తర్వాత జనరేషన్తోనే కాంటాక్ట్ లేదు నాకు ఉన్న కాంటాక్ట్ ఏదో వెరీ మినిమల్ కాంటాక్ట్ ఏదో వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి అసలు నాలాంటి వాడికి దండం పెట్టాలని కూడా వాళ్ళకి అనిపించదు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 వి ఫీల్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్ వెరీ డిస్టర్బ్డ్ అబౌట్ ఇట్ తర్వాత వాళ్ళు మైళ్ళకి మైళ్ళు నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చెప్పులు ఉండేవి కాదు చెప్పులు వేసుకునేవారు కాదు గ్రామంలో ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోవచ్చు ఉంటారు నేను చెప్తున్నానంటే నేను అనుభవం మీకు చెప్పులు వేసుకోవచ్చు తద్వారా కాళ్ళకి కొంత రక్షణ ఉంటుంది కొంత నొప్పి అది తక్కువ ఉంటుంది వేసం కాలంలో ఏదో కంకర రోడ్లు ఉండేవి ఎర్ర బూడిదిగా ఉండేది కంకర అనే పేరే కానీ బూడిదే మిగిలింది దాని ఇవన్నీ నడిచేసి బూడిదే ఉండేది ఎర్ర కంకర ఎర్ర బూడిద ఆ ఎర్ర బూడిద చాలా హాట్గా ఉండేది దాంట్లో కాలు పెట్టాలంటే మంట వచ్చేది దాని పక్కన ఉండే గడ్డిని ఆశ్రయించుకుంటూ కొంతసేపు రోడ్డు మీద నడిచి కాలు బాగా మంట పుడితే ఆ గిడ్డి మీద నిలబడి అతి సహజంగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు లేకపోతే ఈ ఎండ ఉండి కొంచెం రోడ్డు చల్లబడ్డాక వెళ్ళొచ్చు అని ఒక గంట రెండు గంటలో విశ్రాంతిగా ఉండి ఏదో పుస్తకం చూసుకుని చల్లబడ్డ తర్వాత నడిచి వెళ్ళిపోయేవారు లేకపోతే సాయంకాలం నడిచేసేవారు ఎర్లీ మార్నింగ్ నడిచేసేవారు మధ్యాహ్న సమయంలో నీడ స్వగృహం కావచ్చు లేకపోతే పరా గ్రామం వెళితే ఆ గ్రామంలో ఎవరమీదో నీడపట్టున ఉండిపోయేవారు అంతేగాని చెప్పులు మనం కొనుక్కోవచ్చు ఆలోచన కూడా ఉండేవి చెప్పులు ఉండివి చెప్పులు కొనుక్కోవాలంటే చెప్పులు కుట్టేవాడిని పట్టుకోవాలి వాడికి పురమాయించాలి వాడు తేవాలి అది సరిపడాలి ఎన్నో లక్షా అంత సహనంతో జీవించేసేవారు అయితే మరి కొండంత మనోబలాన్ని కలిగి ఉండేవారు ఈ తితిక్ష వల్ల మనోబలం బాగా దృఢంగా ఉంటుంది ఈ ఆధునికత పుణ్యమానే మనకి అన్ని సౌకర్యాలు వచ్చేసాయి మనోబలం తగ్గిపోయి మనం ఎలా తయారయ్యామంటే తొండ పిల్లలతో సామెత ఆ రకంగా ఇంత పెసరు తేడా వస్తే ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఈ ఇమోషనల్లీ Uh, he is uh, affected, depression, he is in distress. That's why there's nothing to do with this. There's nothing to do with this psychology. In a society, there is no pain in a society. In this society, we have to live the Atma. Why do we live the Atma? We have to live the Atma, and we have to live the Atma. That's why we have to live the Atma. పెద్ద రాజకీయం ఎలక్షన్లే నడిచిపోతున్నాయి దాని మీద అసలు కొంచెం సహనం కలిగి ఉండడం అసలు ముందు దురాశ పడకుండా ఉంటే వాడికి ఆ రకమైన స్థితి వచ్చేది కాదేమో అని రైతులు ఒక్కళ్లే కాదు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు ఈ ఫైనాన్స్ కంపెనీల పుణ్యమాన్ని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు తర్వాత విద్యార్థులు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అలా చేసుకుంటూ ఉంటారు క్రికెట్ ఓడిపోయినప్పుడు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు సో రాజకీయ నాయకులు కొంతమంది ఓడిపోతే వాళ్ళు అనుయాయులు ఆత్మహత్య చేసుకుంటారు సినిమా హీరోలని అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకునే అనుయాయులు కొంతమంది ఉంటారు ఈ ఆత్మహత్యలు చాలా ఉన్నాయి దీనికోసం రైతులే బట్ అది ఒక ఇష్యూ కింద ఇదే న్యాచురల్ థింగ్ అన్నట్టుగాను సంథింగ్ టు బి అండర్స్టుడ్ అన్నట్టుగాను వెరీ పిచ్యూలియర్ వాల్యూ డెవలప్స్ అరౌండ్ ఆల్ దీస్ థింగ్స్ మనోబలము బాగా తగ్గిపోయింది పురుషుల్లోనూ అంతే స్త్రీలలో కూడా అంతే స్త్రీలు పూర్వం ఎలా ఉండేవారంటే పురుషాహంకారాన్ని అతి సహజంగా సహిస్తూ ఉండేవాడు పురుషుడు తనకుండే దేహ తర్వాత సమాజం పితృస్వామికి సమాజం కదా సో పురుషుని యొక్క అధికారంతో సమాజం నడుస్తూ గృహంలో అట్లీస్ట్ యాజ్ ఫార్ ఎస్ అపీరెన్సెస్ గో పురుషుడు అండ్ హీ కమాండ్స్ ది ఫ్యామిలీ ఒకప్పుడు చాలా అహంకారంగా కూడా ఉండేవాడు పురుషుడు కొంత అబ్యూజ్ కూడా ఉండేది స్త్రీలని కొంత భార్యే గృహిణిగా గృహిణియే గృహము గృహలక్ష్మి అన్న విధంగా ఒక సంసార జీవనాన్నంతని గృహిణి యొక్క మంచితోటి ప్రేమతోటి ముందుకు సాగిస్తూ ఉండేవాడు బట్ అట్ ది సేమ్ టైమ్ ఆ గృహిణి యొక్క కంట్రిబ్యూషన్నని మనం రికగ్నైజ్ చేయాలని కానీ దానికి మనం ప్రేమని కరస్పాండింగ్గా ప్రేమను చూపించాలని కానీ కొన్ని పాజిటివ్ లేకపోతే లేకపోతే నెగిటివ్ అవ్యూస్ అయినా మనం చేయకూడదు ఈ గృహిణి లేకపోతే మన బతుకు ఏమీ లేదు శూన్యం అయిపోతుంది అనే ఒక నెగిటివ్ దృష్టికోణమైనా పెట్టుకుని నెగిటివ్గానైనా రికగ్నైజ్ చేసి గృహిణికి కొంత విలువ ఇచ్చి ప్రేమించి అబ్యూజ్ చేయటం మానేసి ఒక మనిషిగా ట్రీట్ చేయడం అనేది కూడా ఉండేది కాదు పూర్వం వాళ్ళలో చాలా అబ్యూజ్ అబ్యూజివ్గా ఉండేవారు అబ్యూస్ చేయకపోయినా అట్లీస్ట్ సెకండ్ రేట్ స్టేటస్లోనే ఉండేవారు లేడీస్ కానీ దాన్ని అతి సహజంగా ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ది నార్మల్ థింగ్ సో ఇంట్లో యజమానిని మనం రెస్పెక్ట్ చేయాలంతే వాడు తాగేసి వచ్చి తిట్టినా కూడా రెస్పెక్ట్ చేయాల్సిందే వాడు అబ్యూస్ చేసినా సరే రెస్పెక్ట్ చేయాల్సిందే వాడు అబ్యూస్ చేసేసి శుభ్రంగా చెడమడ తిట్టేసి చేతిలో ఉన్న కాఫీ గ్లాసు విసిరేసి వీధిలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి పొలం తిరిగి తిరిగి సాయంకాలం ఏడయ్యేపటికీ వాడు తిరిగి వస్తాడు వచ్చేపటికి వెన్నీళ్ళు తోడేసి నూరు దగ్గర పెట్టేసి పక్కనే చన్నీళ్ళు బకెట్ పెట్టేసి ఓ స్టూల్ వేసేసి స్వభార్య అంతా సిద్ధం చేస్తుంది వాడు ఇప్పుడే గంట క్రితం నానా తిట్లు తిట్టాడు అనేటువంటి కూడా ఉండదు అన్నమాట ఆ రకంగా లేడీస్ ఈ బాహ్యమైన ఘటనలను పురుషుల యొక్క బాహ్య ప్రవృత్తిని పట్టించుకోకుండగా దాని వెనుక ఉండేటువంటి ఒక స్థితిని గమనిస్తే చాలా గాఢమైన శీలాన్ని కలిగి మొన్నే తిడితే తిట్టాడు తిడితేనేమి నా భర్తే నా పెనిమిటే కాబట్టి వాడికి తిట్టి అధికారం ఉంది మొన్నే తిట్టాడు కానీ పైవాళ్ళని నేను తిట్టలేదు కదా భార్యను తిట్టే ఇంక పైవాళ్ళని తిట్టతాడా అని ఏదో ఒక రకమైన ఆ ఘటనకి వెనుకకు వెళ్ళి మన మన ఎక్స్ట్రా లోతుగా చూసి జీవితం ఉన్న దుఃఖాలు ఉంటాయి మొగాళ్ళు వీధుల్లోకి వెళ్ళి లక్ష వ్యాపారాలు చేసుకొచ్చి చేస్తూ ఉంటారు కాబట్టి ఓ పెట్టినా వాళ్లే పెట్టాలి తిట్టినా వాళ్లే తిట్టాలి అంటూ ఇలాగంటే సామెతులు కూడా కల్పించుకుని ఎంతో ధైర్యంతో సహనంతో సహించేవారు సో పురుషుడిది విజయము స్త్రీది ఓటమి అన్నట్టుగా ఉండేది కానీ ఆ ఓటమిలోనే ఒక గొప్ప గెలుపు ఉండేది ఆ సంస్కారాలన్నీ పోయాయి స్త్రీల మధ్యన ఏమైపోయారంటే ఫుట్బాళ్ళు క్రికెట్లు కూడా ఆడేస్తున్నారు తర్వాత ఆ స్త్రీత్వంలో ఉండే ఆ శోభ ఆ విలాస ఆ సటిల్నెస్ ఆ సౌకుమార్యము వాటినన్నింటినీ పణం పెట్టేసి ఈ ఆధునికత పేరు చెప్పి మేము కూడా పురుషులతో సమానము పురుషులతో సమానమని అడుగు ఎందుకంటే స్త్రీ ఈజ్ యునీక్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 ఈ సంసారాన్ని అంతని కూడా జయించి పారేసారు మొగుడు ముందు ఓడిపోయినట్టుగా కనపడుతుంది కానీ జీవితాన్నే జయించేసి సంసారాన్ని జయించేసి ఓ గొప్ప మనోబలంతో నిలబడి ఉండేది స్త్రీ చూడ్డానికి అబలలా కనబడేది గొప్ప మనోబలాన్ని కలిగి ఉండేది